ఉపమశ్రవస్తమం జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనష్ంగోతు సాధనం శ్రీమహాగణాధిపతరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురుపరంపరా సహనా సహనౌ భునత్తు సహ దీర్యంకరవహై తేజస్వినీతమస్సు మా విద్విషావహై ఓం శాంతిశాంతిశ్ శాంతి తస్ోపనిషత్తు సత్య సత్యమితి ప్రాణాలై సత్యం కేషామేష సత్యం ఏం తర్హి ఉపనిషద్వాదిపక్షణ్యవాదిపక్షేణ్యుపరిహారో సమాన పంస్థా యొక్క శ్రుతి కామ్యానా మిథ్యాజ్ఞాన ప్రభుత్వ్యథా ప్రాప్తాన కామానుపాదాయ తసాధనా విధత్తే నో కామాథ్యాజ్ఞాన ప్రభుత్వాం చేదా అనుమానవిరోధాన్ని కూడా చూసినాము ఎత్పర ఆత్మధర్మన అభ్యుపగచ్చతి తర్వాత నామూపాత్మక్యుపగమాభ్యాం ఆత్మనభ్యుపగమా అక్కడున్నాం త్రమినో కన లేలింగేనా ఆత్మనస్మృత భేద ప్రతిపాదికం కంజింగమస్ తన లింగన ఆత్మభేదం సాధేది యాని లింగాన్ని ఆత్మభేద సాధనాయ నామూపవంతి ఉపన్యతి తాని నామూపతాన్ని ఉపాధయ ఇవత్మన ఘటకరక అపవవరక భూచిద్రావ ఆకాశ ఆకాశస్ భేదలింగం పశ్యతిరొక భేదలింగం లభేత సహంటంటారు ఆకాశాన్ని చాపచుచ్చినట్టుగా చుట్ట్యే చాపను చుట్టన అలా చుట్టారు ఇలా ఇలా చుట్టేసి గుండ్రంగా చేసే మూలు పెడతారు చర్మవద్ ఆకాశం యదా వేష్టయ్యటి ఆ రకంగా ఆకాశాన్ని మీరు చాప చుట్టినట్టు చుట్టగలిగితే అప్పుడు ఈ భేద దృష్టి సత్యమని మేము అంగీకరిస్తాము అని అంతా రెక్కడవుతాట సో ఆ ఆకాశంలో భేదము గలదు అనే లింగాన్ని నువ్వు నీకు దొరికితే చెప్పబోయా ఆత్మయందు కూడా భేదం ఉన్నదనే లింగము దొరికినట్లే అని చెప్పారు ఎప్పటికీ ఆకాశముతో పోలికండి ఈశ్వరుడికి ఆత్మ ఈశ్వరుడు అంటే ఆత్మయే ఆకాశముతోటి పోలిక ఇంకా వేరే పోలికలు ఏమీ లేవు నిజానికి తత్వములన్నీ నామరూపములకు అతీతంగానే ఉంటాయి తత్వంలో నామరూపాలు ఉండవు నామ నిజానికి నామరూప తత్వానికి డెఫినేషన్ ఉంది అనారోపితాకారం తత్వం ఆకారాన్ని ఆరోపించకుండా ఉంటేనే దాన్నే తత్వము అంటారు ఇప్పుడు బంగారము అనే తత్వము గురించి మీరు మాట్లాడిదుకున్నప్పుడు నెక్లస్ కంకణము అలా మొదలు పెడితే అది వర్కౌట్ కాదు నెక్లెస్లు కంకణాలు వీటన్నిటిని పక్కన పెట్టి ఆ నామరూపాలకు అతీతంగా నోటు గో బియా అంటే గోబియా నామరూపాలకు అతీతంగా పోవాలి ఈస్ట్ వెస్ట్కి అతీతంగా పోవాలి సౌత్ నార్త్కి అతీతంగా యుహోటు గో బియాడ్ వాళ్ళు ఆరంభంలో అవన్నీ ఉంటాయి క్రమంగా ఈ గో బియాండ్ వాళ్ళ సో ఆరంభంలో మా కులం మా వర్గం ఇవన్నీ ఉంటాయి మా దేశం మా నేషన్ ఇవన్నీ ఉంటాయి ఆరంభంలో గ్రాడ్యువల్లీ యుహోటు గో బియాడ్ ఆల్ స్పిరిచువల్ సెంటర్ని పట్టుకోవాలంటే ఆత్మ స్పిరిచువల్ సెంటర్ అంటే ఆత్మ దాన్ని మీరు చేరుకోవాలన్నట్లయితే ఈ నామరూప విభాగాలన్నిటికీ అతీతంగా పోవాలి కాబట్టి కాన్షియస్లీ గో బియాండ్ ఆల్ దాట్ ఇనీషియల్గా మీరు కొంచెం కాన్షియస్గా ఉండాలి ఆ తర్వాత అది సహజమైపోతుంది ఎంత సహజమైపోతుందంటే ఎవడో ఒకడో పని కట్టుకుని నొక్కి చెప్తే కానీ మీకు ఆ భేద దృష్టి కాదు అతి సహజంగా అభేద దృష్టిలో బియాండ్ నామరూప అభేద దృష్టి అనే పర్టికులర్గా ఏమీ ఉండదు బియాండ్ నామరూప మీరు వెళ్ళిపోతారు అతి సహజంగా కాబట్టి ఆకాశముతోటి ఆత్మస్వరూపానికి ఎప్పటికీ పోలిక ఆకాశంతో పోల్చుకోవాలి తన స్వరూపంలో కూడా ఆకాశము వంటిది తన గుర్తించి ఆకాశ ధ్యానము చేస్తూ ఆకాశము వలె నిలిచి ఉండాలి మైండ్లో ఉడికే పుంఖానుపుంఖాలుగా జాగద్వేషాత్మకమైన వృత్తుల యొక్క ప్రవాహము ఇది తగదు అలా ఉండకూడదు ఆ వృత్తుల నుంచి విడిపెట్టేసి యూహాట్ గో బియాండ్ ఆల్ దాట్ అవి జారిపోతాయి యూ అలౌదెమ్ టు డ్రాప్ డేవి డ్రాప్ వాటికి అతీతంగా పోయి అలాగా ఆకాశము వలె నిలిచి ఉందిట అప్పుడు మీకు ఆ అభేదము అనుభవానికి వస్తుంది ఎందుకంటే ఆకాశంలో భేదలింగం అనేది లేదు భేదలింగ నాస్ అది ఆ వాక్యం యొక్క తాత్పర్య ఆత్మన పరత విశేషమభ్యుపగచ్చి తార్కిశతైర భేదలింగం ఆత్మనో దర్శయ శతస్ దూరాదపనీతమేవా కలిషయవాదత్మన అంతవరకు చెప్పుకున్నాం మనం పరిచయ నిశిత్పర ఆత్మధర్మేనాభ్యుపగచ్చమూప్యు నామత్మక్యుపగమా నామూపాభ్యా ఆత్మన అన్యత్వాభ్యుపగమా పరహ అంటే వాది పూర్వపక్షి పూర్వపక్షి ఏం చేస్తాడంటే ఆత్మకు పరమాత్మతో భేదము గలదు అని ఒకటి చెప్తాడు ఒకలి ఒకటి రెండవది ఒక ఆత్మకి ఇంకొక ఆత్మ భేదము గలదు అని రెండు రెండు రకముల భేదాలని చెప్తాడు ఆ భేదాలకి హేతువు చూపిస్తాడు హేతు ఏమిటంటే ఆత్మయందు ఒక ధర్మాన్ని చూపిస్తాడు చూపించి ఇది ఆత్మయందు ఉన్న ధర్మము ఈ ధర్మాన్ని బట్టి ఈ ఆత్మ పరమాత్మ కంటే భిన్నము ఇప్పుడు ఆత్మయందు అల్పజ్ఞత్వము అనే ధర్మాన్ని చూపిస్తాడు తక్కువ తెలిసి ఉంటుట అల్పజ్ఞానము అల్పజ్ఞానము అనే ధర్మము ఈ ఆత్మయందు ఉండగా ఇది పరమాత్మతోటి ఏకమేలా అవుతుంది అవదు కదా కాబట్టి ఈ ఆత్మ పరమాత్మ కంటే భిన్నము అంటాడు అని ఇక్కడ జ్ఞానమును అల్పజ్ఞానమును ఆత్మధర్మంగా చూపిస్తాయి దానికి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే అల్పజ్ఞానం ఆత్మధర్మం కాదది అల్పజ్ఞానము అన్నది నామరూపాలు ఇప్పుడు ఇట్స్ ఏ మెంటల్ కాన్సెప్ట్ తక్కువ ఎక్కువ అన్నది మెంటల్ కాన్సెప్ట్ ఇది ఇదంతా కూడా కాన్సెప్చువల్ మైండ్ పెట్టుకున్నటువంటి విభేదాలు తప్ప వాస్తవంగా ఎక్కువ తక్కువ అనేది ఏమి ఉండవు మీరు దేశబుద్ధితో చూస్తే చిన్న పెద్ద అనేది వస్తుంది కాలబుద్ధితో చూస్తే తక్కువ ఎక్కువ తక్కువ కాలము ఎక్కువ కాలము అని వస్తుంది వస్తు బుద్ధితో చూస్తే తక్కువ ఎక్కువ మీరు అలా చూడకూడదు ఇప్పుడు ఏదైనా వస్తువు తీసుకున్నారనుకోండి చిన్నది పెద్దది ఆకాశం తీసుకోండి చిన్నది కాదు పెద్దది చిన్న పెద్ద అనే విభాగమునగా అతీతంగా పోతుంది చిన్న పెద్ద అన్నది ఒక మెంటల్ షేప్ చిన్నది చిన్నది అంటే దాని ఫిజికల్ షేప్ కాదు ఇట్స్ ఎ మెంటల్ ఫామ్ చిన్నది అంటే ఏమిటి చిన్న దేనికంటే చిన్న దేనికంటే పెద్ద చిన్నది అన్నది పెద్దది అవచ్చు ఇప్పుడు బొద్దింక చిన్నదిగా ఉంది అంటాడు అది బొద్దింక చిన్నదిగా ఉన్నా దోమ పెద్దదే దోమ బొద్దింక సైజు ఉంటే ఇంకా బతకక్కర్లేదు ఇప్పటికే చిన్న కాబట్టి చిన్న పెద్ద అనేవి ఇట్స్ ప్యూర్ మెంటల్ కాన్సెప్షన్స్ మెంటల్ ఫామ్స్ ఫామ్ రూపం ఒక ఆకారం ఫిజికల్ ఫామ్ కాదు మెంటల్ ఫామ్ దేర్ ఫోర్ యూ అండర్స్టాండ్ దట్ జ్ఞానము ఆత్మస్వరూపము అది చిన్న కాదు పెద్ద కాదు అది శుద్ధ చైతన్యం దాంట్లో ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటే ఆ జ్ఞానం ప్రకాశిస్తూ ఉంటుంది ఏ క్షణంలోనైనా ఎంత జ్ఞానం ప్రకాశిస్తుంది ఆ పదమును ఉచ్చరించడానికి ఆ వాక్యాన్ని ఉచ్చరించడానికి సరిపడనంత జ్ఞానమే ప్రకాశిస్తుంది సర్వజ్ఞుడు కూర్చుని మాట్లాడినా ఆ క్షణంలో ఎంత జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానమే ఉంటుంది అల్పజ్ఞుడు కూర్చుని మాట్లాడినా ఆ క్షణంలో అంత జ్ఞానమే ఉంటుంది కాబట్టి సర్వజ్ఞత్వము అల్పజ్ఞత్వము అనేవి అవి నెంబర్ వన్ దే ఆర్ మెంటల్ కాన్సెప్షన్స్ సో మచ్ సో అవి నామరూపములు ఇసే మెంటల్ ఫామ్ ఉంటుంది దానికో నామం పెడతాడు పేరు పెడతాడు కాబట్టి నామరూపములు తర్వాత ఆత్మధర్మములు కాజాలము ఎందువల్ల నామరూపత్వ అభ్యుపగమా అది నామరూపములను ఒక్కసారి మీరు స్వీకరిస్తే వాటికి ఆత్మధర్మత్వము ఉండదు ఇంకా అవి ఆత్మధర్మాలు కావు వాస్తవంలో అల్పజ్ఞము కాబట్టి పరమాత్మ కంటే భిందుడన్నారు ఏది అల్పజ్ఞము వీడి బుద్ధి హిరణ్య గర్భుని బుద్ధి సర్వజ్ఞము వీడి బుద్ధి అల్పజ్ఞము కాబట్టి బుద్ధి యొక్క ధర్మము ఆత్మయంలో అధ్యారోపణ చేస్తే కానీ అది భేదలింగము కాదాల శంకరులు అదే అంటారు వీడు సుఖీ వాడు దుఃఖి కాబట్టి ఆత్మ వేరు అన్నాడు సాంఖ్యుడు అంటే అప్పుడు సాంఖ్యులు అడిగారు సుఖము దుఃఖము మనోధర్మమా ఆత్మధర్మమా నువ్వు చెప్పమని చెప్పారు అంటే సాంఖ్యులు ఎవరన్నారంటే సుఖదుఖములు మనోధర్మములను అంగీకరించారు మరేమయ్యా నువ్వు సుఖ దుఃఖములు మనోధర్మములు అంటావు కాబట్టి వీడి మనస్సు వేరు వాడి మనస్సు వేరు అని నువ్వు చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే వీడు దుఃఖి వాడు సుఖీకరత వీడి మనస్సు పద్ధతి వేరుగా ఉంది వాడి మనస్సు పద్ధతి వేరుగా ఉందనే మాత్రమే నువ్వు చెప్పాలి అంతేకాని వీడి ఆత్మ వాడి ఆత్మ వేరుగా ఉందని ఎలా చెప్పగలరు మనస్సు యొక్క ధర్మాన్ని ఆత్మ మీద అధ్యారోపణం చేసేటువంటి ఆ ఫ్రీడమ్ నీకు ఎవడిచ్చాడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావడని కాబట్టి నామరూపములను అధ్యారోపణం చేస్తే కానీ మీకు ఆత్మకు పరమాత్మ నుండి కానీ లేక ఆత్మకు మరి ఒక ఆత్మ నుండి కానీ భేదలింగము మీకు దొరకదు ఆ నామరూపాలను అధ్యారోపణ చేయాల్సి ఉంటుంది కానీ నామరూపములు ఆత్మధర్మములు కాదు అని ఒక్కసారి తెలుసుకుంటే మీకు ఆత్మకి పరమాత్మకి భేదాన్ని చెప్పేటువంటి హేతు దొరకదు అక్కడ శంకరులు ఏమంటున్నారంటే ఆ వాది పూర్వవాది ఏ లక్షణాలు ఆత్మధర్మములని చెప్తాడో అవన్నీ కూడా నామరూపాత్మకములు కనుక ఆత్మధర్మములు కావని మనం త్రోసిపుచ్చుతాము కాబట్టి ఆత్మకి పరమాత్మ నుండి భేదమును సిద్ధింపజేసేటువంటి హేతు ఉండదు ఇంకేతనే మనం అద్వైతం అంటాం ఏకమనం మోనిజం అని నాన్ యూవలిజం అని అంటాం మోనిజం అనే ట్రాన్స్లేషన్ ఎవరూ కొంతమంది ఇంగ్లీష్ చేశారు అది పెద్ద విలువైన ట్రాన్స్లేషన్ కాదు ఎవళ్ళు దాన్ని పాటించరు నాన్ జూబలిజం ఇప్పుడు నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హైయెస్ట్ అండర్స్టాండింగ్ ఆ ముక్తిమాల పుస్తకం తెరవగానే కనబడ్డ వాక్యం నెగిటివ్ అండర్స్టాండింగ్ నెగేషన్ కాబట్టి అభేదము ఇన్ పర్టిక్యులర్ ఇది అభేదము అనే భావన ఏమీ ఉండదు ఆకాశమును చూసినప్పుడు దీంట్లో ముక్కలు లేవు అని అనిపించదు ముక్కల ప్రసక్తి వచ్చినప్పుడు దాని తిరస్కారమే ఉంటుంది తప్ప పని కట్టుకుని ఇదంతా ఒక్క ముద్దగం ఉంది అని ఎవడో అనుకోడు ముక్కలనే అంటే ఇక్కడ ముక్కలు లేవు మాత్రమే తిరస్కారం చేస్తారు కాబట్టి నామరూపములు ఆత్మ యొక్క ధర్మములు కావు ఎప్పుడైతే తిరస్కరిస్తారో ఆత్మ ఎందు భేదానికి మీకు ఉండదు ఆకాశో వై నామా నామరూపయోర్నిర్వహితరా తద్ బ్రహ్మా ఇది శ్రుతే చాంద్రోగ నుంచి వచ్చింది ఈ శృతి చాంద్రోగ్యశ్రుతి ఆకాశో వై ఆకాశ శుద్ధానికి అర్థం బ్రహ్మానర్థం సో అహో ఆకాశము అంటే మాయాశక్తి అని బ్రహ్మ ఆకాశస్థల్లింగా అని ఓకే ఆకాశము ఆ వాక్యానికి అర్థం చెప్తున్నా ఆకాశము అంటే బ్రహ్మ ఎందుకని సర్వమునందు ప్రకాశించేది అది ఆకాశం ఆ సమంతాత్ ప్రకాశతే ప్రకాశతే ఇది ఆకాశ ఇది ఎలాగంటే మీరు సినిమాకి వెళ్ళారనుకోండి హీరో రూపంగా ప్రకాశించేది ప్రకాశమే విలన్ రూపంగా ఏది ప్రకాశమే హీరోయిన్ రూపంగా ఏది ప్రకాశమే తర్వాత అక్కడ చెట్టు జమ ఉంటాయి వాటి రూపంగా ఏది ప్రకాశిస్తోంది ప్రకాశమే సర్వమునందు ప్రకాశమే ప్రకాశిస్తోంది సర్వము రూపముగా ప్రకాశమే ప్రకాశిస్తోంది అలాగే ఈ జగత్తుని చేతన రూపంగా దర్శిస్తారు అలా దర్శించడం అభ్యాసం చేయాలి జగత్తుని చేతనముగా దర్శించాలి దీంట్లో జడమేదీ లేదు చెట్టు చేతనమే పుట్ట చేతనమే కొండ కోన అన్నీ చేతనములే ఆ చేతనములే అలాగా మీకు మెటీరియల్లాగా కనపడతాయి ద క్రూడ్ స్పిరిట్ ఈజ్ టేకన్ హాస్ మ్యాటర్ ఆ చేతనము నందు మీరు తమో గుణాన్ని అధ్యారోపణ చేస్తే ఆ క్రూడిటీని అధ్యారోపణం చేస్తే అది మ్యాటర్లా కనపడుతుంది మ్యాటర్ని బాగా రిఫైన్ చేసేసినట్లయితే ద రిఫైన్డ్ మ్యాటర్ ఇస్ ది స్పిరిట్ ఇలాగా ఎలా రిఫైన్ చేస్తారు కోండ అని అనుకోండి కొండ అంటే మ్యాటర్ లాగా కనపడుతుంది దాన్ని మీరు రిఫైన్ చేయండి కొండ అనేది జ్ఞానము కంటే భిన్నంగా ఉందా లేదు కొండ చెప్పదు నేను కొండలోని ఈ జ్ఞానము తెలుసుకునే ద్రష్ట చెప్తాడు కాబట్టి వీడి యొక్క దృక్స్వరూపం కంటే భిన్నంగా కొండ అనేది లేనే లేదు దీన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు స్వప్నం చూస్తున్నారు స్వప్నంలో కొండ కనపడుతుంది ఆ స్వప్నంలో కొండ అంటే ఏమిటి ది కాన్షియస్నెస్ ఆఫ్ కొండ ఎలోన్ ఈసీ కొండ స్వప్నంలో కొండ అంటే కొండ యొక్క జ్ఞానమే కొండా ఇంకా వేరే కొండే ఉండదు కొండ యొక్క జ్ఞానం కంటే కొండ భిన్నంగా నిజంగానే అక్కడ ఉంటే వీడు మంచం మీద పడుక్కున్నప్పుడు మొదటి ఫ్లోర్లో పడుకున్నాడు మంచం మీద అప్పుడు కొండను చూసినాడు ఆ కొండ యొక్క జ్ఞానం కంటే భిన్నంగా కొండ ఉంటే ఆ మంచం ఏమవుతుంది ఆ ఏమవుతుంది అది నేలక ఆతుక్కుపోతుంది అంతేకాదు ఫస్ట్ ఫ్లోర్ ఏమవుతుంది అవి కానీ అలా అవుతుంది కదా ఎందుకు అలా అవట్లేదు ఎందుకంటే అక్కడ కొండ అనేది కొండ యొక్క జ్ఞానము కంటే భిన్నంగా లేదు కొండ జ్ఞానమే కొండలా భాషిస్తుంది యు నో ది కొండ యు నో ది మౌంటైన్ పీక్ దట్ ఈస్ ది మౌంటైన్ పీక్ ది నాలెడ్జ్ ఆఫ్ ది మౌంటైన్ పీక్ is the mountain peak. There is no any other mountain peak. Okay. Now, in Jagra Davasthara, Konda. Konda is a sign of, of knowledge. We know that we can refine it. Konda is a sign of Konda. Konda is not a sign of Konda. Konda is a sign of Konda. That is a sign of Konda. So, if we refine it with matter, we will be spiritual. స్పిరిట్ని క్రూడ్గా క్రూడిఫై చేస్తే మీకు మ్యాటర్ వస్తుంది కాబట్టి సర్వము చైతన్యమే అది ఆకాశ ఆత్మచైతన్యము దానికే ఆకాశము అని పేరు ఈ ఆకాశము వై నిశ్చయముగా ఆకాశో వై నామ ఆకాశము అని ప్రసిద్ధిగాంచిన ఆత్మ నామ అంటే ప్రసిద్ధి ఆకాశో వై నామ అంటే ప్రసిద్ధి నామరూపయోహంటే నామము పేరు ఆ నామశబ్దానికి కరెక్ట్గా అర్థం చెప్పాలి నామానే అవ్యయం ప్రసిద్ధిని సూచిస్తుంది నామా అనే శబ్దము అదే పేరుని చెప్తుంది నేను చిన్నప్పుడు కండర్స్టర్ చేశాను నకారాంత పుల్లింగ నామన్ శబ్ద పేరు నామ నామని నామని నామాని పేరు అర్థం నామానో అవ్యయం ఒకటి ఉంది అది అది శబ్దం కాదు అవ్యయం ఇక్లైన దానికి అర్థం ఏమిటి ఆకాశోవైనామ అంటే ఏదైతే ఆకాశము అని ప్రసిద్ధి చెందిన ఆత్మచైతన్యము కలదో అదియే నామరూపయో నిర్వహిత నామరూపములను నిర్వహించేది అదియే ఇప్పుడు మీరు స్వప్నాన్ని చూస్తున్నారు స్వప్నంలో కొండ అనే ఒక జ్ఞానం కలిగింది ఆ కొండ అంటే ఓ రూపము దానికి ఓ నామము ఈ కొండ అనే నామరూపములను నిలబెట్టినది నిర్వహించినది ఏదండి అక్కడ జ్ఞానమే చైతన్యమే చైతన్యమే కొండ అనే నామరూపాలను నిర్వహిస్తోంది అదేవిధంగా ఇప్పుడు నెక్లెస్ అన్నారు ఆ నెక్లెస్ అనే నామరూపాలను ఏది నిర్వహిస్తోంది బంగారం నిర్వహిస్తోంది కెరటము అన్నారు ఆ నామరూపాలను ఏది నిర్వహిస్తోంది మీరు నిర్వహిస్తుంది స్వప్నంలో కొండను చూసినప్పుడు ఆ నామరూపాలను ఏది నిర్వహిస్తుంది చైతన్యం ఆత్మ చైతన్యాన్ని నిర్వహిస్తుంది వ్యాగ్ర వవస్థ కూడా అంతే మీరు కొండ అన్నప్పుడు కొండా కొండల మీద అన్నప్పుడు ఆ రిఫైన్ శోధన చేయాలి కొండ అన్నప్పుడు అక్కడుందని అనుకోకూడదు అక్కడ కూడా చైతన్యంలోనే ప్రకాశిస్తుంది కొండ అది జ్ఞానమది నామరూపములను నిర్వహించే జ్ఞానమది కాబట్టి అది ఆ ఆత్మ చైతన్యమే ఆ నామరూపములను అన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉంటుంది నామరూపయో నిర్వహిత ఆత్మయే నామరూపములను నిర్వహించును అనగా వ్యాకరణము చేయును అంటే నామరూపాలు అలా మారిపోతూ ఉంటాయి కానీ ఆ చైతన్యం మారదు స్వప్నంలో కొండపోయి నది చూస్తారు చైతన్యమే మళ్ళీ నదీ రూపాన్ని పొంది నది అనే నామరూపాలుగా అది మార్పుతుంది చైతన్యమే ఇప్పుడు రామశబ్దం వలిస్తూ ఉంటే ఆ రూపాలు మారిపోతూ ఉంటాయి కానీ రామా అనే బేసిక్ ఇది మారతుంది అది అలాగే ఉంటుంది కాబట్టి అవి నామరూపే వ్యాకరవాణి వ్యాకరవాణి నామరూపయోగ నిర్వహిత తే యదంతరా తద్ బ్రహ్మ సో తే అంటే ఆ నామరూపములు యదంతరా దేనియందు అధ్యస్తములైన ఎయ్యది వాటికంటే విలక్షణముగాను అది ఏ బ్రహ్మ అని అంత ఓపికగా దాన్ని అనువాదం చేయాలి ఆ మంత్రాన్ని ఎలా అనువాదం చేస్తావు నాకే నచ్చింది అనువాదం బాగుంది అనువాదం ఎదంతరా అన్న దాంట్లో వేటి లోపల ఆత్మ ప్రకాశం ఉంటుందో కానీ వేటికంటే అది విలక్షణంగానే ఉంటుందో అని ఎదంతారా సో తద్బ్రహ్మ అని ఆత్మచైతన్యమును బ్రహ్మని శృతి చెప్తోంది కాబట్టి ఏ చైతన్యం చేత ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటి ఆత్మ అంటే ఏమిటి అడిగారు అంటే ప్రజ్ఞానము ఏమిటి ప్రజ్ఞానం అంటే ఏమిటి ప్రజ్ఞానం అంటే ఏమీ దేని చేత నువ్వు రూపాలను చూస్తున్నావో శబ్దాలను వింటున్నావో మననీయమును మననం చేస్తున్నావో అదే బ్రహ్మ అంటే అదే ప్రజ్ఞానమో అదే బ్రహ్మ కాబట్టి ఈ లోపల ఉండి ఈ తెలుసుకునే వ్యాపారాన్నంత నీ నిర్వహిస్తూ ఈ నామరూపములన్నిటినీ నిర్వహిస్తూ చైతన్యము ఏదిగలదో తద్బ్రహ్మ అని శృతి చెప్తోంది నువ్వు భేదాన్ని ఏ విధంగా నిర్వహిస్తే ఎలాగ నిలబెడతావో చెప్పు అని అంటారు నామరూపే వ్యాకరవాణికి చది కూడా చాంద్రోగ్యం నుంచే వచ్చింది సో నామరూపే వ్యాకరవాణి అని ఆ బ్రహ్మే ఉంటుందంటే నామరూపములను నేను అంతటా ప్రకాశింపజేస్తాను గాక నామరూపం వ్యాకరణం నేను చేస్తాను కాక అని అంటుంది వ్యాకరణము అంటే వి ఆకరణము ఇప్పుడు మట్టితో ప్రారంభిస్తాడు కొమ్మరి వాడు మట్టితో ప్రారంభించి వివిధములైనవి చేస్తాడు అంతటా చేస్తాడు వివిధములైనవి అంటే కొండలు బాణలు మూకుళ్ళు ఇత్యాదయ అంతటా అంటే కొండలన్నీ ఓ యాభై వరుసగా పెడతాడు బాణలో ఇరవై వరుసగా పెడతాడు నేను చిన్నప్పుడు దగ్గర పఠం దొరుకుతుంది కొమ్మరి వాళ్ళ వీధి వెళ్తూ ఉండేవాళ్ళం కొమ్మరి వాళ్ళ వీధిలోంచి ఒక గ్రోసరీ షాప్ ఉండేది ఆ గ్రోసరీ షాప్కి వెళ్ళి అక్కడి నుంచి సుబ్రహశ్చి దగ్గరికి వెళ్ళేవాళ్ళం వెళ్ళినప్పుడు ఈ గ్రోసరీ షాప్కి వెళ్ళగానే వాడు బెల్లముక్క పెడతాడు వాడికి ఎందుకంటే పిల్లలకి ఓ బెల్లము పెట్టి ఉంటుంది అదొ పెద్ద స్నాకు వాడి దగ్గర ఎదురుకున్న చెక్కతో చేసినటువంటి ఒక బుట్ట బుట్ట కాదు చొట్టిలాంటిది దొరుకుతుంది దాంట్లో రెండు మూడు బెల్లపు అచ్చులు పడేసి పెట్టుకుంటాడు దాని ఒక కత్తి ఉంటుంది ఆ కత్తి హ్యాండులు అంతా అంతా బెల్లం పట్టేసి ఉంటుంది ఆ కత్తి అది వాళ్ళ తాతగారు ముత్తాతగారి దగ్గర నుంచి వస్తుంది ఆ తొట్టే అచ్చు అది ఆ కత్తిను అది ఎప్పుడు మార్చరు అది అలాగే ఉంటుంది వీళ్ళు చూడగానే అది ఆ కత్తి తీసి ఈ అచ్చు చిట్ట జీవులు ఇలా అంటాడు ఓ చిన్న ఒక్కో అది వీళ్ళు ముఖాది కొడతాడు అది మీరు వెళ్ళే పదలం బెల్ల వేయమన్నారు అనుకోండి అప్పుడు అదే కత్తితోటి ఆ అచ్చు అచ్చుని కరెక్ట్గా మధ్యలో కొడతాడు ఓ మొక్క వస్తుంది అది తీసి త్రాసులో పెడితే కరెక్ట్గా పొదల ఉంటుంది ఇంకా ఒక్కొక్క యాడ్ చేయ ఎక్కడ నుంచి ఎక్కడ లేదు సర్ఫెక్ట్గా కొట్టేవాడు అయితే కానీ వీరు స్నాక్స్ నిమిత్తం కొట్టాల్సి వస్తే ఇక్కడ ఇక్కడ కొట్ట ఈ కార్నర్లో అలా కొడుతుంది అక్కడితే చిన్న ఫిజన్ వస్తుంది అది ఇలా పడది దానికోసం ఈ కొమ్మరి వాళ్ళ వెళ్ళేవాడు కొమ్మరి వాళ్ళ ముందు నడవడానికి చిన్న దాన్ని చూసు ఎందుకంటే అంతటా కుండలు బాణలు మూకుళ్ళు ఎక్కడ పడితే అక్కడ లేదు దాన్ని వ్యాకరణము అంటారు ఒక్క పిసరంత మట్టి ఒక్క మట్టి పిసరంతేం కాదు బానే ఉంటుంది ఒక మట్టి అనేది తీసుకునే మట్టి తప్ప ఇంకేమీ లేదు అక్కడ అది ఒక్కటి తీసుకునే ఇంకా వ్యాకరణం చేసుకోబోతాడు నామరూప వ్యాకరణం పిడతలు అంటాడు అంటాడు బాణలు కుండలు కుండల్లో కూర వండుకునేకుండా అన్నం వండుకునేకుండా వేణి నీళ్లు కాచుకునేకుండా మరవకుండా మరొవకుండా ఈ రకంగా ఏవేమో చేస్తాడు నామరూప వ్యాకరణం మంచిదే ఆ రకంగా నామరూపాలను వ్యాకరణం చేస్తున్న ఆత్మ చైతన్యం మీలో లేదండి అదే బ్రహ్మండి అదే బ్రహ్మ మరి మాకు ఎలా అనిపించట్లేదంటే మీరు మన ప్రారంభంలో మేము ఏం చేద్దాం సో మనం బ్రహ్మ అంటే దేవుడికి ఓ పెద్ద నిర్వచనం పెట్టుకుని ఆ దేవుడిని అలా దూరంగా పెట్టేసి కూర్చుంటే ఇంకా దేవుడు వీడికి దొరకడు వీడికి దేవుడు అంటే ఈ ఎన్నెన్ని పిచ్యూ నిర్వచనాలన్నీ పెడతాడు ఎవడికి తోచిన నిర్వచనం వాడు పెడతాడు ఇంకా పోనీ తాత్కాలికంగా ఉపాసన కోసం అలా పెట్టారంటే చైల్డ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు ఉపాసన కోసం పెట్టారన్నది చైల్డ్ లైక్ వర్షిప్ ఆఫ్ గాడ్ ఇంకా వీడిది ఇంకా ఎప్పటికీ పెర్మనెంట్ చైల్డే వీడు చైల్డ్ తప్ప ఇంకా ముందుకు వెళ్ళి మాటే లేదు పెర్మనెంట్ చైల్డ్ అంతే ఇంకా వీడు ఈ మొత్తం వీడు జీవితం అంతా కూడా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం తప్ప ఇంకేం ఉండదు వీడికి ఇంకంతటితో సరే అక్కడితో అయిపోయింది మొత్తం స్పిరిచువల్ లిటరేచర్ ఉంటే అక్కడితో క్లోజ్ అయిపోయింది ఏమి వ్యవహారం ఏదో ఆరంభంలో ఏదో దేవుడికి పెళ్లి చేసామని ఏదో సంతోషపడ్డం బాగానే ఉంది కానీ ఎప్పటికైనా ఆ జీవాత్మకి పరమాత్మకి అవ్వాల్సిన పెళ్ళి ఏదో అవ్వాలి కదా మరి అది అది అవ్వకుండగా వీడు వీళ్ళలాగే ఉండిపోయి దేవుడు దేవుళ్లాగా అక్క పెట్టేసి ఏదో అల కొంత గడబడి చేస్తే ఏమైనట్టు సో ఎంతకాలం చేయిల్డ్ లైక్ సో స్వామి వివేకానంద్ Wonderful that you are born in a temple, but don't you die in a temple. Not that. Why is it not that you be born here by the temple? Why is the temple he gem and Poojji all he��고 down, not happy with carts in a temple? If you cannot terminate in a temple, it means no one believes it as space. It can not be born there by the temple. అది తర్వాత జనరేషన్ వాళ్ళు స్లోగా వస్తారు వరకాల నుంచి మనం ఆ టెంపుల్ అలాంటి మనం ఆత్మ హృదయం హార్తిస్తి టెంపుల్ అనే లెవెల్కి మనం వెళ్ళాలి నాది హార్తిస్తి టెంపుల్ అనే పుస్తకం ఒకటి ఉంది ఇప్పుడు లేదు ఇప్పుడు అది వైదిక సూక్త మంజర్లోకి ఇన్కార్పొరేట్ చేసేసాం ఊరికే ఒక బుల్లి పుస్తకం పెట్టడం ఇది ఒక రూపాయలు అంటూ ఉన్నాం తీసుకున్నవాడు తీసుకున్నవాడు ఈ చేదస్తు ఎందుకంటే నేను అలాగే దాన్ని ఇన్కార్పొరేట్ చేసేసాను ఐఎమ్ నాట్ పబ్లిషింగ్ ఇట్ అగ్ అది బిగ్గర్ని వైదిక సొంత మధ్యలో ఉంది కావాలంటే తీసుకుని కూడా ఈ హార్టీస్తి టెంపుల్ పుస్తకాన్ని ఒక వెయ్యి కాపీలు అప్పట్లో మూడు వేల కాపీలు వేశాం ఒక వెయ్యి కాపీలు యుఎస్కి పంపించాం వాళ్ళు ఒక ఆయన ఓ ప్రయత్నం మొదలుపెట్టాడు ఏమిటి యుఎస్లో మన టెంపుల్స్ ఉంటాయి కదా వాళ్ళందరి దగ్గర ఒక యాభై కాపీలు పెట్టుకుని వచ్చిన విద్యార్థులకి ఇవ్వడము టెంపుల్స్ ద్వారా అది టెంపుల్ వాళ్ళు ముందుకొచ్చి మీరు తీసుకోండి అని వాళ్ళందరికీ లెటర్స్ రాశాడు ఈ పుస్తకం వాటికి పొంది వాళ్ళు నో రిప్లై ఎవరు రిప్లై ఇవ్వలేదు ఇతను ఎవరా మీకు లెటర్ రాసి పుస్తకం పంపిస్తే రిప్లై ఇవ్వరు ఇండియాలో రిప్లై ఇవ్వకపోయినా ఎవరు పట్టించుకోవడం అక్కడ జనరల్గా రిప్లై ఇస్తారు ఇక్కడ రిప్లై ఇవ్వరండి ఇక్కడ మీరు ఏదైనా ఉత్తరం రాశారనుకోండి జరిగింది నో రిప్లై టీటీడీకి ఏదైనా ఉత్తరం రాశారనుకోండి మీరు రిప్లై ఎవరి దగ్గర నుంచి ఏ రిప్లై రాదు మీరు మామూలుగా వెళ్ళిపోయి ధర్నా చేసేసి గేటు దూకేస్తే కానీ ఎవరు రిప్లై చెప్పడదు అందరూ చాలా ఇన్సెన్సిటైజ్ అయిపోయి ఉన్నారు సమాజంలో అక్కడ అలా రిప్లై రావాలి కానీ వీళ్ళు రిప్లై ఇవ్వలేదు అప్పుడు ఫోన్ చేసి మీకు అందినా అందింది రిప్లై మీకు కొంతమంది అన్నారు అది ఎవరికో మేము కమిటీలో పెట్టామని ఇలాగే కొంతమంది అన్నారు హార్టీసీ టెంపుల్ అయితే మా టెంపుల్ ఏమవ్వాలి అనేటువంటి దట్ ఈస్ ది ప్రాబ్లం ఒక్కరు కూడా తీసుకోలేదు అటు ఆ పుస్తకం ఒక్కడు కూడా తీసుకోలేదు అప్పుడు నేను చెప్పాను నేను వద్దంటే విన్నావు కాదు నువ్వు మన పుస్తకాలు మన దగ్గర ఉంటాయ మన విద్యార్థులు చదువుకుంటారు వీటన్నింటినీ టెంపుల్స్లో కాదండి చాలా బాగుంది టెంపుల్స్లో మనం ప్రచారం చేసేయాలని ఉత్సాహపడిపోతే ఇలాగే అవుతుంది వాళ్ళు ఏమన్నారంటే హార్ట్ టెంపుల్ అయితే ఇంకా మే మేమేం చేసి క్యా ఆమె జట్ మారా క్యా ఇలా లేవా అలా అంటారు పిక్చర్ ఎక్స్ప్రెషన్ హైదరాబాద్ ఎక్స్ప్రెషన్ కాబట్టి హార్టీస్ నాట్ ది టెంపుల్ దీస్ ఇస్ ది టెంపుల్ ఇక్కడ కట్టేది చూడండి టెన్ మిలియన్ డాలర్ దీస్ ఇస్ ది టెంపుల్ హార్టీస్ ది టెంపుల్ క్యా బాత్ హార్టీ నాట్ ది టెంపుల్ అని వాళ్ళు దట్ టెంపుల్ కాన్ఫరెన్స్ అయింది అంటే టెంపుల్ అంటే చేంజ్ లైక్ ఉండిపోతారు అంటే నో గ్రోత్ ఫర్ దాన్ని టెంపుల్ కాన్ఫరెన్స్ అయితే స్వామీజీ వెళ్ళాలి దానికి ఇంక స్వామీజీ ఇట్ ఈస్ హిజ్ కాల్ అని పాపం పెద్దవారు ఆయన ఆయన నన్ను పిలిచారు ఎవరన్నా ఈ ఇన్విటేషన్ స్వామీజీ మీ తెలియదు మీరు నాకు చెప్పండి మీ తెలియదు ఓకే ఇది మీరు వెళ్ళి లెక్చరీ నాకు చెప్పండి ఏం లెక్చర్ ఇవ్వమంటారంటే ఆయన చెప్పారు అదంతా నోట్ చేసేసుకుని హింస ఓకే దాన్ని అని నేను పోయాను హ్యూస్టన్ హ్యూస్టన్లో కాన్ఫరెన్స్ వెళ్ళాను నేను మామూలుగా స్వామీజీ భావాలన్నీ చెప్పి ఎందుకులో మాటవలసే ఇంకొంచెం నన్ను వేరే ఇంకొక క్లాస్ చెప్పమంటే నేను మైథాలజీ అని ఒక మాట వాడా మైథాలజీ రిచువల్స్ మైథాలజీ అండ్ ఫిలాసఫీ అని మూడు ఉంటాయి ధర్మంలో రిచువల్స్ అంటే కర్మకాండ మైథాలజీ అంటే పురాణము అండ్ ఫిలాసఫీ అంటే జ్ఞానం అని మూడు అని చెప్తున్నాను నేను నేనుదో ఒక స్కాలర్లీ అకాడమిక్ డిస్కోర్సుని మొదలు పెడితే ఒక ఇద్దరు ముగ్గురు ఇచ్చినంత అయిపోయిన తర్వాత మైథాలజీ అని అంటే నేను అన్నా అలా అంటారా లిటరేచర్ అర్థ అలాగే అర్థానంటే అంటే లిటరేచర్ ఏమైనా లిటరేచరో మాకు తెలీదు మమ్మల్ని పట్టుకుని నువ్వు మైకాలజీ అంటారా మిట్ట ఇది అంటే నేను సారీ అప్ప నేను అనలేదన్నమాట రామతీర్థ అన్నారు అందరూ అన్నారా అంటే వాడు చేసుకోండి ముఖం అలా పెట్టుకునేది పోలేమ్మా తప్పుడు నువ్వేమీ చింతచేపు ఏదో ఒక ఎకాడమిక్ డిస్కోర్స్లో అన్నమాట అది దాని గురించి నువ్వు చింతచేపు డోంట్ ఫీల్ బ్యాడీ అలా అనుకుంటారా ప్రపంచంలో మన ఎకాడమిక్ డిస్కషన్స్లో అలా ఉంటుందిలే నేను సదుబడి చేశాను ఫీల్ అయి మైథాలజీ అనకూడదు అంటే అర్థం ఏంటి అంటే దేవుడు ఆయనకు ఇద్దరు భార్యలు కొడుకులు కుట్టు అంతా ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈజ్ అంటే ఇక్కడ ఎలా ఒక సొసైటీ మనకుందో a very similar society is there about as populated as here alanga <laughs> society ok akadu mythology alanga idilla so irakanga a a chain like attitude lo migili pokodru one has to move forward ultimately atma is the temple atma tho modalu betta nirwachanam ఆకాశోవై నామరూపయోర్ నిర్వహిత తే యదంతర అది ఆత్మ తద్ బ్రహ్మ ఆత్మవే బ్రహ్మాన్ని నిరూపించినారు నామరూపే వ్యాకరవాణి ఉత్పత్తి ప్రళయాత్మకే హి నామరూపే ఆయన అంటారు చూడవ ఊరికే చేయకు నామరూపాలంటే పుట్టి గిట్టేవి అవునా కదా ఏ నామైనా ఏ రూపము ఏ నామము అలా పుడుతుంది ఇలా ఈ నామరూపంలో ఉన్నప్పుడు సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫిజికల్ ఫామ్స్ బట్ క్వైట్ ఎ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ మెంటల్ ఫామ్స్ నాట్ ఫిజికల్ ఫామ్స్ ఇప్పుడు ఉదాహరణకి టెంపుల్ అన్నారనుకోండి ఇట్ ఈజ్ అెంటల్ ఫామ్ అండ్ దెన్ ఇట్ కెన్ అక్వైర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫిజికల్ ఫామ్ ఇట్ కెన్ వెరీ ఇప్పుడు కేరళ వెళ్ళారంటే టెంపుల్స్ ఇళ్లలాగా ఉంటాయి పెంకుటీళ్ళులో ఉంటుంది అది టెంపుల్ అని చెప్తే కదా తెలియదు ఓ పెంగుటూళ్ళులోగా ఉంటుంది అక్కడ స్ట్రక్చర్ వేరే ఉంటుంది బట్ స్టిల్ ఇట్ ఇస్ ఎ టెంపుల్ సో ఇట్స్ ఎ మెంటల్ ఫామ్ ఇంకా తర్వాత సుఖము సుఖము అన్నది ఏమిటి ఇట్స్ ఎ మెంటల్ ఫామ్ దానికి ఫిజికల్ షేప్ ఏమీ ఉండదు మెంటల్ ఫామ్ బ్రాహ్మణ ఇట్స్ ఎ మెంటల్ ఫామ్ వేదము ఇట్స్ ఎ మెంటల్ ఫామ్ తూర్పు ఇట్స్ ఎ మెంటల్ ఫామ్ తూర్పుకి దక్షిణానికి షేపులో తేడా ఏ ఉంటుందండి షేపు ఏ షేపు అంతా ఒకటే షేపు తూర్పు బడమరకే తేడా ఏ ఉంది తేడా ఉంటే వీడు ఎలా వీడు అడగడు ఏమన్నా తూర్పు పెట్టండి అడుగుతాడా తూర్పు పెట్టండి అని అర్థం ఏంటి అగ్నివైపులా ఒకే రకంగా ఉంటుందని కాదు దాని అర్థం తూర్పు అనేక మేఘం పట్టిందంటే తూర్పుపెట్టి అని అడుగుతాడు తూర్పు తీసి పెట్టే తూర్పు పెట్టడం పంచాడు కాబట్టి సో తూర్పు అనేది సిమెంటల్ ఫామ్ దట్స్ వై గో బియాండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ అంటూ ఉంటాను నేను తర్వాత మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మీరు మీరు తలుపులు వెసుని కూర్చుంటే మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి ఈవినింగ్కి తేడా కలుగుతుంది మీరు తలుపులు తీసి సడన్ మూమెంట్ని ఫాలో అవుతుందో తెలుస్తుంది ఇప్పుడు అమెరికాలో కెసీనోలు ఉంటాయి అట్లా కెసినోలో మీరు లోపల వెళ్తే ఎప్పుడూ పొగల్లాగే ఉంటుంది దాంట్లో మీరు మకాన్ చేస్తే మార్నింగ్కి ఈవినింగ్కి ఆఫ్టర్నూన్కి తేడా పెట్టారు నేను ఒకసారి కెసినోలో మకాన్ చేశాను లాస్ వేగస్లో లో అయ్యాయి లాస్ వేగస్ యూనివర్సిటీలో లెక్చర్స్ అయినప్పుడు నాకు వాళ్ళు ఎంజీఎం కెసినోలో రూమ్ బుక్ చేశారు ఎందుకంటే లాస్ వేగస్ అంటే కెసినోటింగ్ ఏముండవు హోటల్ అంటే కెసీలో ఎంజీఎం హోటల్లో బుక్ చేశారు మీరు రూముకు వెళ్ళాలన్నా కెసినో పార్క్లోంచి వెళ్ళాలి రూముకు బయట రావాలి దాని రావాలి నేను నా పుస్తకము నా వేషము ఈ మధ్యలో నుంచి వచ్చి అలా యూనివర్సిటీకి పోయి కార్లో పోతూ సో కెసినో కెసనో లోపల ఎప్పుడు పొగలే రాత్రినే మాట లేదు ఈయనెవర్నో ఎదురు చేసి ఏ టైం ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఈ టైం బట్టి చూసుకోవాలి ఈ కథ ఎందుకు చెప్పారంటే మార్నింగ్ ఈవినింగ్ అన్నది కూడా దే మెంటల్ ఫామ్స్ నామరూపము వచ్చిందంటే మెంటల్ ఫామ్ ఇటీస్ కనుక నామరూపములు ఏవైతే ఉంటాయో అవి ఉత్పత్ ఉత్పత్తి ప్రళయాత్మకంగా ఉంటాయి అలా పుడుతూ ఉంటాయి ఇలా పుడుతూ ఉంటాయి నామరూపాలు అంటే అలా ఉంటాయి బ్రహ్మ వాటికి విలక్షణంగా ఉంటుంది ఈశ్వరుడికి మరి నామరూపాలు ఉంటాయా ఉండవా ఉండవు ఈశ్వరుడికి నామరూపాలు ఉండవు ఇది నేమ్లెస్ అండ్ షేప్లెస్ రియాలిటీ మరి నామరూప ఏమిటి ఉపాసన కోసం పెట్టుకున్నారు ఉపాసకానం కార్యార్థం బ్రహ్మను రూపకవల్పన ఉపాసన కోసం నామరూపాలు పెట్టుకున్నారు ఎప్పుడైతే ఉపాసన కోసం నామరూపాలు పెట్టుకున్నారనే బేసిక్ ట్రూత్ని వీళ్ళు విస్మరించినారో నామరూపాలు మారినప్పుడల్లా ఉపాసే మారిపోతూ ఇప్పుడు మన వాళ్ళు పూర్వ వాళ్ళు స్నాక్స్ చేసేవారు వాళ్ళ స్నాక్స్కి మెటీరియల్ ఏమిటి వరి పిండి నూనె ఉప్పు కారం ఇంతే వాళ్ళకు తెలుసు ఉంది షుగర్ బెల్లం స్వీట్ చేయాలంటే వరిపిండిని నూనెను బెల్లంతో స్వీట్ అవుతుంది హాట్ చేయాలంటే వరిపిండి నూనె ఉప్పు కారం అది హాట్ జంతికలు చేయాలి వరిపిండి నూను ఉప్పు కారం మరొక ఐటమ్ చేయాలి వరిపిండి నూనె ఉప్పు కారం మొత్తం దునియా వరకు ఎన్ని ఐటమ్స్ ఉంటే అది వరి పిండి నూనె ఉప్పు కారం అంటే ఇంకా వాళ్ళకి రా మెటీరియల్ ఇంకొకటి లేదు దట్ ఈజ్ ఓన్లీ రా మెటీరియల్ స్వీట్ ఐసా అదే హార్ట్ అయినా అదే బికాస్ ద రైస్ ఈటింగ్ పీపుల్ ఆయిల్ ఉంటుంది ఉప్పు కారం ఉంటుంది వాట్ ఎల్స్ దే హ్యావ్ వి డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ మీరు దాంట్లోనే వెరైటీ జంతికలను కొంచెం లావుగా చేస్తే జంతికలు కారపూస కొంచెం సన్నగా గుండ్రంగా చేస్తే అది అది దారి పేరు పేరు అంటే గుళ్ళు గుళ్ళు గిండ్లు చేస్తే చదివి ఆజ్ఞ అదే సేవ్ సఫ్ నథింగ్ న్యూ కాబట్టి అదేవిధంగా సో ఈ నామరూపములంటే ఒకే తత్వమును అనేక నామరూపాలుగా మీరు దాన్ని చెప్పచ్చు తత్వం ఈ నామరూపాలు పుడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి బ్రహ్మమటుకు తద్విలక్షణం బ్రహ్మ అత అనుమానశైవ అవిషయత్వాత్ కు అనుమాన విరోధ ఏమంటే అసలు అనుమానము చేసేందుకు విషయమే కాదు అనుమానం ఎలా చేస్తారు కంటితో చూస్తారు లింగాన్ని చూసి సాధ్యాన్ని అనుమానం చేస్తారు పర్వతం అభిమానులు అన్నది కంటితో కనపడదు చెప్పిన మీరు గ్వాటిమాలా వెళ్ళినా పొరవతో మహిమాన్ అన్నది అనుమానమే చేయాలి హవాయి వెళ్ళినా పొరవతో మన్మాన్ అన్నది అనుమానమే మీరు వెళ్ళి జ్వాలాముఖి అంటే అగ్నిపర్వతాన్ని చూడడం అనే ప్రసక్తే లేదు దరిదాబులకు ఎవరిని వెళ్ళనివ్వరు ఎందుకంటే వెళితే వీడు బ్రతకడు పోతాడు ఆ సల్ఫర్ గ్యాసెస్ పిలిచి రోగిస్ అయిపోతాడు వాళ్ళు ఆ జియోలాజికల్ సైంటిస్టులు వాళ్ళ మాస్కులో పెట్టుకుని వెళ్తారు వాళ్ళు కూడా రిస్క్ తీసుకుని వెళ్తారు ఆ సైన్స్ మీద ఉండే ప్రీతితో రిస్క్ తీసుకుని పోతారు ఎవరిని వెళ్ళలేవారు మరి అగ్నిపర్వతం చూసొచ్చామంటే ఏమిటి చూసొచ్చారు పర్వతో వణిమాన్ ధూమాన్